పదచ్చేదం చెప్పేశాం కదా ఏకాదశేంద్రియై పదకొండు ఇంద్రియములతో యుక్త్యా అనుమాన ప్రమాణము మొదలైన యుక్తులతో శాస్త్రేనాపి శాస్త్రముతో కూడా యావత్ ఎంత కించిత్ ఏది జగత్ జగత్తు అవగమ్యతే తెలియబడుతూ ఉన్నదో ఏతత్ ఇది ఇదం శబ్దోదితం ఇదం అనే శబ్దముచే చెప్పబడేది భవేత్ అగును అంచేతనే మీరనుకుంటున్న జగత్తు ఉండాలి అంటే పదకొండు ఇంద్రియములు ఉండాలి పదకొండు ఇంద్రియములు లేకుండా మీరు అనుకుంటున్న జగత్తు యొక్క ప్రసక్తియే ఉండదు అది ఉంటుందా ఉండదా అనే ప్రసక్తియే ఉండదు అది ఉంటుందని చెప్పాలన్నా పదకొండు ఇంద్రియములతో చెప్పాలి అది ఉండదు అది మిథ్యా కూడా పదకొండు ఇంద్రియములతో చెప్పాలి లేకపోతే పదకొండు ఇంద్రియములు పక్కన పెట్టాం జగత్తు ఉన్నట్ట లేనట్ట అన్నాడనుకోండి జగత్తు ఉన్నట్టనట్ట అనే ప్రసక్తియే ఉండదు అర్థమైందండి అంతేకాని జగత్తు లేదని కాదు లేదు జగత్తు లేకపోవడం కాదు నిద్రపోతున్నారు జగత్తు ఉందా లేదా ఉంది కాదు లేదో కాదండి అయ్యో నిద్రపోతుంటే జగత్తు ఉంది లేదు లేదు అని లేదు కాబట్టి జగత్తు ఉండాలంటే పదకొండు ఇంద్రియములు పనిచేస్తూ ఉండాలి ఇప్పుడు ఒకవేళ తక్కువైనా పర్వాలేదు మొత్తం ఏంటంటే ఇంద్రియాలన్నీ పనిచేస్తూ ఉండాలి అప్పుడే జగత్తు యొక్క ప్రసక్తి ఉంటుంది ఒకసారి ప్రసక్తి వచ్చాక అది సత్యమా అసత్యమా మిథ్య ఇంక చర్చలన్నీ వస్తాయి ప్రసక్తి రావాలి కదా ఇప్పుడు ద్వైతి అద్వైతీ ఒక ఆయన అన్నాడు చూడవ మీరిద్దరు దెబ్బలాట్లో సత్యం తేరదు మీరేం చేస్తారంటే కడుపులుండా భోజనం చేస్తే నిద్రపోతాయి ఆ నిద్రలో ఏది ఉంటుందో అదే తత్వము అని చెప్పాడు నిద్రలో ఏముంటుంది ఈ దెబ్బదాట్లు ఉండవు ఈ పేరులు ఉండవు ఈ నామాలు ఉండవు కేవలము ఆత్మ చైతన్యం మాత్రమే ఉంటుంది అదే సత్యము అని చెప్పాడు అర్థమైందండి మళ్ళీ చూద్దాం అర్థం ఏకాదశ ఇంద్రియ పదకొండు అనుమాన ప్రమాణము మొదలైన యుక్తితో శాస్త్రేనా శాస్త్రముతో కూడా యవత్కి ఎంతైతే ఏదైతే జగత్ జగత్తు అవగమ్యతే తెలుస్తూ ఉన్నదో శబ్దికం ఇదం అనే శబ్దముచే చెప్పబడేది భంతవరకు ఇదం శబ్దార్థాన్ని మనం తెలుసుకున్నట్లు అయినది ఏకాదశేంద్రియ శాస్త్రేణ్యవగమ్యతే భే తదితం జగత్ ఈ పంచదశిలో ఆయన స్టైల్ ఎలా ఉంటుందంటే ఉపనిషత్తులో ఉండే విషయాన్ని ఆయన ప్రస్తావించదలుచుకున్నప్పుడు ఆ ఉపనిషత్తులో ఉండే స్టేట్మెంట్స్ ని యాజ్ సచి లిఫ్ట్ చేసేసి ఇక్కడ శ్లోకంలో కూర్చోబెడుతూ ఉంటాడు ఒకప్పుడు ఉపనిషత్తులో శ్లోకం ఉందనుకోండి ఆ శ్లోకంతో తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారు ఈ స్కోటింగ్ అని నాట్ థింగ్ దీజ్ హీస్ కాపీ హీస్ కోటింగ్ అంటే స్కోల్ ఇదం సర్వం పురా సృష్టేమేవా దీయకం సదేవాసీ నామే నాస్ ఇచ్చు మే వచి సృష్టేరేవాతీయక సదేవాసీ నామే నాస్థ్యాగుణేర్వచే అద్వితీయం సత్ ఏవీ నామూపే నా ఆస్థాయి ఆరుణే వచనం ప్రవచ్చనం చేస్తే తర్వాత అర్థం తెలుసుకోవచ్చు ఆరుణి అను సజ్జనున్నాడు ఆయన అరుణస్ అపత్యం అరుణుడు అనే పండితుడు కొడుకు కనుక ఆ అని కొంతమంది వాళ్ళ పేరు పెట్టి పిలవరు ఆ సంబంధాన్ని పెట్టి పిలుస్తారు పల్లెటూళ్ళో ఉన్నాను ఎవడరా వీడు అంటే పలానా శాస్త్రీయాల కొడుకు శాస్త్రీయాల కొడుకుంటున్నా నువ్వు అవును సార్ అంటే వాడి పేరు శాస్త్రీయాలు కొడుకు అక్కడితో అక్కడ ఇంకా వాడికో పేరు ఉంటుందని పట్టించుకోరు ప్రతి వాళ్ళు అలా ఉండేవారు మా రాణి దక్షిణామూర్తి గారు అని చాలా పెద్దవాడు ఆయన ఆయన అంటే అందరూ భయపడిపోయేవారు గ్రామంలో పెద్ద అగ్రహాలలో ఆయనే పెద్ద ముఖ్యంగా ఆడవాళ్ళు మరీ భయపడేవారు ఎవరైనా ఆడవాళ్ళు ఆయన అటు వస్తున్నాయి వీలుడిపోయేవారు ఎవరైనా ఆడవాళ్ళైనా ఉండితే ఎవరితో నువ్వు అని అట్లా ఎనభై ఏళ్ళ వాడు పెద్ద పండితుడు గొప్ప ఉపాసకుడు లోకంలో పేరు ప్రసిద్ధి గలవాడు పెద్ద ఆయన మంచి మనస్సు వాడు దృష్టిలేమిగూ అలా అడిగేవాడు అంటే ఆయన పెద్ద రకాన్ని ఆయన టేకింగ్ ఫర్ గ్రాంటెడ్ అలా అడిగేవాడు అడిగితే ఫలానా వారి భార్యనే ఓ వాడు వెళ్ళవా నువ్వు అలా అడిగే అంటే ఆవిడ కంటూ ఇంకా వేరే ఒక నాలుగు రూపాయలు ఏం లేవు ఎంతోసేపు ఇంకొకటి భర్త భార్యగానే అలా ఉండేవారు పెద్దలు పూర్వం అదో పద్ధతి అది మంచిదని చెడ్డదని దట్ ఈజ్ నాట్ ది పాయింట్ అలా ఉండేవారు ఈ మంత్రాల్లో కూడా ఆయనకి ఆరుణి అని పేరు ఆయన అసలు పేరు ఏమిటో దేవుడికి తెలియాలి ఎక్కడైనా ఉందా ఉంది ఉద్ధారక అనుకుంటా అసలు పేరు ఎక్కడో వస్తుంది ముప్పై ఖండలు ఉంటాయి తేమో ఒక ఛార్థోక్యంలోనే శ్వేతకే ప్రహారునీయారి ప్రారంభం అవుతుంది ఆరుని కొడుకు శ్వేతకేతువు ఆరుని అంటే అరుణుని కొడుకు ఆరుని మరి ఆయనకు పేరు ఉండాలి కదా ఇరవై ఆరు ఖండలు ఉన్నాయి ఆయన పేరు పన్నెండో ఖండలోనో పదమూడో ఖండలోనో తక్కువ మన ఉద్దాలకహానో మాట ఓహో ఇదే ఈయన అప్పుడు చెప్తుంది ఎనీ వ్యక్తి ఆరుని ఆయని చెప్పాడు ఎవరికి తన కొడుకైనా శ్వేతకేతువుకు చెప్పాడు అని ఆరు ఏమని చెప్పాడు మీకు చెప్పారంటాక సదేవ సోమ్యేదమగ్ర ఆసీత్ అని చెప్పాడు అసౌమ్య తీసేయండి సదేవ ఇదం అగ్రే ఆసీత్ అని చెప్పాడు ఆ మాటలే ఉన్నాయి చూడండి అక్కడ ఆ మాటలే కనపడుతున్నాడు ఏంటో ఏకమే వాద్వితీయం అని కూడా చెప్పాడు సదేవ సోమ్యనేదమగ్ర ఆసీత్ ఏకమే వాద్వితీయం అని చెప్పాడు మీకు అవన్నీ మాటలు కనపడుతున్నాడు కొంచెం ఎక్కువ ఇద్యం చెప్పాడు అదే కాబట్టి ఈ జగత్తంతా కూడా సృష్టికి పూర్వము ఓ శ్వేతకేతు సద్రూపముగా మాత్రమే ఉండను ఆ సత్ ఎలా ఏకం ఏవా అద్వితీయం అని చెప్పినాడు దాని మీద విచారం మనం ప్రారంభిస్తున్నాం శ్వేతకేతు పడిపోరు పిలిచినప్పుడు ఏమైనా కెలవాలి ఓ శ్వేతకేతు అని తెలవాలి పూజ స్వామిజీ ఏమని పిలిచేవారంటే ఓ శ్వేతు అని పిలిచేవారే అంటే మీరు ఇళ్లలో ఏం చేస్తారు పొడుగు పేరు పొడుగు అయితే దాన్ని ఏదో కొంత కత్తిరించి చిన్నం పేరు పెట్టుకుంటారు కదా అలా ఎలా శ్వేతు అంటూ ఉంటారు ఆయన అలా దాన్ని కట్ డౌన్ చేశారనమాట ఇంట్రెస్టింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ అప్రోచ్ పదక్షేదం కూడా అయిపోయింది కదా అలా ఇదం సర్వం ఇదం అని నిర్దేశించబడే సకల జగత్తు సృష్టేపురా సృష్టికి పూర్వము ఏకం ఒక్కటి ఏవా ఒక్కటి మాత్రమే అద్వితీయకం రెండవది లేనిది ఏమిటా ఒక్కటి ఒక్కటి ఒక్కటి మాత్రమే రెండవది లేనిది ఏమిటా ఒక్కటి సదేవా సత్తు మాత్రమే ఆసీతే అయి ఉండెను ఇప్పుడు మీరు దీన్ని జాగ్రత్తగా తెలుసుకోవాలి మరి దీన్ని జాగ్రత్తగా దృష్టాంతాలు ఏవో మిగిలింది దృష్టి దృష్టాంతి మీరు మీ బుద్ధిని ఉపయోగించి పట్టుకోవాలి కొంచెం సూక్ష్మంగా ఆలోచించి పట్టుకోవాలి ఈ సూక్ష్మంగా ఆలోచించేటువంటి అలవాటు మీకు శాస్త్రాన్ని అధ్యయనం చేస్తేనే వస్తుంది మీకు మామూలుగా కథలు కాకరకాయలు వింటుంటే సూక్ష్మంగా ఆలోచించేటువంటి ఆ సామర్థ్యం కూడా కొంతకాలానికి వినోదానికి అలవాటు పడ్డారనుకోండి కొంతకాలానికి ఆ సూక్ష్మశక్తి పోతుంది దీనికి దృష్టాంతంగా టీవీ కనుక అదే పనిగా చూస్తుంటే పిల్లలు వాళ్ళ బుద్ధికి లోతైనటువంటి పరిశీలన చేసే శక్తి పోతుంది ఇప్పుడు ఉదాహరణకి మీ పిల్లవాడు మ్యాథమాటిక్స్లో పది మార్పులు సంపాదించుకుని జాగ్రత్తగా తెలుసుకోవాలనే కోరిక మీకుంటే మీరు మీ పిల్లవాడికి అస్తమాను టీవీ చూడడం అనే అలవాటు లేకుండా చూసుకోవాలి అలా టీవీ ముందు చూడం ముఖ్యంగా ఈ రోజుల్లో పిల్లలు పిల్లల కోసం ఛానల్స్ ఉన్నాయి కొంచెం పెద్ద వయసు వచ్చిన పిల్లలు అంటే మూడేళ్ళ నాలుగేళ్ళ ఐదేళ్ళ వచ్చిన పిల్లలకి పోగో సిఎన్ అంటే కార్టూన్ నెట్వర్క్ తర్వాత నికల్ ఓడియన్ హంగామా ఇలాంటి ఛానల్స్ ఉన్నాయి ఏమున్నాయి వాళ్ళ ఛానల్ అవే ముందు కూర్చొని చూస్తూ ఉంటారు అదే చూసి అయ్యో పాపం ఈ దాంట్లో ఏముంటున్నా ఏవో కథలు ఉంటాయి ఏవో బొమ్మలు ఉంటాయి ఏవో ఆటలు పాటలు ఉంటాయి ఉల్లాసంగా ఉంటుంది విలాసంగా ఉంది దాంట్లో పెద్ద ఆలోచించి తెలుసుకునేది ఏమి ఉండదు ఇది చాలనట్టు ఇంకో ఛానల్ ఉంది అది ఏమిటో నాకు తెలీదు నేను అమెరికాలో చూశాను అది కెండర్ గార్టెన్ పిల్లలకి మామూలుగా యూకేజీ చదివితో ఒకటో తరగతికి వచ్చిన పిల్లలు ఆ ఛానల్ చూడరు అది వాళ్ళకంటే బాగా చిన్నపిల్లలు వచ్చారు బోర్ కొడుతుంది వాళ్ళకు కొంచెం కంప్యూటర్ కార్టూన్ నెట్వర్క్ ఇటువంటి ఛానల్స్ ఇష్టపడతారు తప్ప మరీ మరీ చిన్నపిల్లల ఛానల్ వాళ్ళకి ఇష్టం ఉంటుంది దాంట్లో పెద్ద పసలేదని వాళ్ళు అనుకుంటారు అంటే ఒక ఏడాది పిల్ల పిల్లవాడు యాంగర్థం ఉద్దేశించిన ఛానల్ అటువంటి పిల్లవాళ్ళు ఈ ఛానల్ చూస్తూ ఉంటారు తల్లులు ఏం చేస్తారంటే ఆ ఛానల్ ఆన్ చేస్తారు వీడు ఏడుస్తున్నాడు అనుకోండి ఆ ఛానల్ ఆన్ చేస్తా వాడు ఏడవడం మానేస్తుంది వాళ్ళు వాటితో పాటు వాళ్ళు చూస్తారు ఆ పిల్లవాడు పిల్లవాడు లేక పిల్ల వాడు ఆ పిల్లవాడు శిశువు అన్నం తిండం శిశువు లక్షణ లో ఉంటుందంటే వాడికి అన్నం తింటే ఆకలిపోతుందని తెలియదు వాడికి ఇంకా అన్నం తినం అనే కార్యక్రమం న్యూస్ సైన్స్ లాగా అనిపిస్తుంది పిల్లవాడికి కానీ కడుపులో ఆకలి ఉంటుంది ఆకలి వేస్తే ఏడుస్తాడు రాత్రి ఇది మధ్యలో లేదే ఏడుస్తాడు కాబట్టి కడుపులో కొంచెం ఆహారం పడాలి కాబట్టి అన్నది తినిపించాలి ఏదో మరిపించి తినిపించాలి లేకపోతే సహజంగా తినేసే సహజంగా తినాలంటే ఇంకో ఎడాది అక్కడ ఇంజేత వీళ్ళు ఏం చేస్తారు ఆ టీవీ ఆన్ చేస్తారు వీళ్ళ బొమ్మ కేసు పూర్వం సన్నమానాన్ని చూపించి అన్నం వినిపించి కొన్ని టీవీ ఛానల్ చూపించి అన్నం చేస్తారు నేను ఏమని చెప్పానంటే మీరు గురించి తెలుసుకోండి మీరు పిల్లవాడికి ఒకటిన్నర సంవత్సరం నుంచి ఈ టీవీని మీరు అభ్యాసం చేసినట్లయితే వాడు భవిష్యత్తులో వాడు లోకైనటువంటి ఆలోచన చేసే శక్తి లేకుండా తయారవుతాడు మ్యాథమెటిక్స్కి ఉపయోగపడతాడు ఫిజిక్స్కి ఉపయోగపడతాడు పొలిటికల్ సైన్స్కి ఉపయోగపడుతుంది కొంచెం గడుసు నోరు వాడ్యండి కొంత అడ్వెంచరిస్టిక్ గా ఉండి గడుసుగా ఉండి సిగ్గుశం లేకుండా ఉంటే జర్నలిజం కూడా ఉపయోగపడుతుంది అలాంటి వాటికి అలాంటి గడుసు వ్యవహారాలకు ఉపయోగపడాలి తప్ప ఒక విధంగా మంచిదేమో నాకు తెలియదు మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మొదలైనటువంటి క్లాసికల్ సైన్సెస్ ని ఇంజనీరింగ్ సైన్సెస్ని లేకపోతే మెడికల్ సైన్సెస్ని లోతుగా అధ్యయనం చేయాలంటే వాళ్ళు ఆ యోగ్యతను కోల్పోతున్నారు హీ నాట్ గెట్ దట్ ఎబిలిటీ మరి ఆ జాగ్రత్త పిల్లల విషయంలో పెద్దలు చేసుకోవాలి ఇదంతా ఈ కథంతో మీకు ఎదురు చెప్పారు అనుకుంటున్నారు ఈ కథంతో మీకు చెప్పారు ఎందుకు మీరు పొద్దు కథలు వినడానికి మతం పేరుతో ధర్మం పేరుతో పురాణం పేరుతో కథలు వినడానికి మాత్రమే అలవాటు పడి ఉంటే మీరు కూడా అలా తయారవుతారు ఆత్మస్వరూప విచారము పైపైనే ఉంటుంది ఇప్పుడు వెంకటాచర మహాత్మ్యం స్థలపురాణం ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ద్వారా ప్రసిద్ధి చెందిన దైవము లక్షల మంది దర్శిస్తూ ఉంటారు దాంట్లో సందేహమే లేదు బట్ స్టిల్ వెంకటాచర మహాత్మ్యం స్థల పురాణం స్థల పురాణం అనేప్పటికీ మామూలుగా విష్ణు పురాణము మత్స్య పురాణము ఇత్యాది స్టాండర్డ్ పురాణాలకు ఉండేటువంటి ఒక ఒక స్టేటస్ ఏదైతే ఉందో అది కూడా ఉండదు వీటికి అంతకంటే కూడా తక్కువ పురాణాలు నిన్నగాక మన పుట్టిన పురాణాలు ఈ స్థల పురాణాలని కాబట్టి స్థల పురాణాలు మాఘ పురాణము కార్తీక పురాణము ఇటువంటి ఆయా మాసాలకు చెందినటువంటి చిన్న చిన్న తీర్థయాత్రలకు చెందిన పురాణాలు కాశీఖండము ప్రయాగఖండము అయితే నర్మదాఖండము అంటే నర్మదా నదిలో స్నానం చేస్తే వచ్చే పుణ్యము అని ఇలాంటి పురాణాలు అవో కథలు ఉంటాయి అన్ని కథలే ఆ కథల యొక్క సారవ ఏంటంటే నర్మదా నదిలో స్నానం చేస్తే పుణ్యం వస్తుంది ఇవే వినడం పనిగా పెట్టుకున్నాకంటుంది అప్పుడప్పుడు రామాయణము భారతము రామాయణంలో వాల్మీకి ఏం చెప్పాడో కావ్య రూపంగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి వాళ్ళ రామాయణాన్ని పురాణం కింద మార్చేసుకుని ఎప్పుడు చూసినా నదిని దాటడానికి పడవలో అడుగు ఆ పడవ కొంత అమ్మాయి అని జరిగే ఎప్పుడు చూసినా అదే ఉంది అదే ఉంది భారతంలోకి వస్తే ఎప్పుడు దుర్యోహనుడు ద్రౌపది ఇదే ఉంటుంది ఇంకా కొత్త ఉండదు భారతంలో ఎన్నో అద్భుతములైన శ్లోకాలు విషయాలు ఉన్నాయి ఎన్నెన్నో ఎప్పుడో ఒకసారి భారతంలో ఉండే అత్యద్భుతములైన విషయంలో ఉంటే సంగ్రహితలను మొదలుపెట్టి ఒక పది వెళ్ళి తర్వాత నేను మానేశాను నా ఓపిక లేదో ఇంకేదో బంధువులు మానేశాను ఆ అధ్యయనం చేయకుండా ఉంటే కథలు ఉంటాయి ఎప్పుడు వచ్చింది ఇది ఎంతసేపటికే అదే పెద్ద స్థానము అదే గణపతి నవరాత్రులు ఎన్నేళ్ళు వచ్చినా ఇదే బాబా ఎప్పుడు వచ్చింది పద్యనాటకంలో అంటే పేరు పెట్టి సినిమాలో ఎంత ఏదైపోతుందంటే మీకు ఆత్మస్వరూపాన్ని లోతుగా తరచి చూసేటువంటి సామర్థ్యము వీగిపోతుంది అందుకోసం చెప్పాను ఈ కథ నేను చెప్పినట్లు ఏమైనా పాయింట్ ఉందంటారా ఓకే ఇప్పుడు ఇక్కడ సూక్ష్మంగా తెలుసుకోవాల్సింది ఉంది ఇక్కడ ముందు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు బంగారు ఆభరణముల ప్రపంచంలో ప్రవేశిస్తే ఈ ఆభరణములన్నీ సృష్టికి పూర్వము బంగారమే అయి ఉండేను ఒక దృష్టాంతం ఇంకో దృష్టాంతం మీరు సముద్రాలంటే నది నదీ తీర్ణములకు వెళ్ళాను ఒక తుఫాను గాలిలాగా సుడిగాలి పెద్ద గాలి నీ చక ప్రారంభించింది పెద్ద చిన్న చిన్న అలలు తర్వాత నురుగు తర్వాత సులు బుడగలు ఇన్ని వివిధములైన రూపములు మీకంటి ముందు ప్రత్యక్షమై అవి డ్యాన్స్ చేసేస్తూ ఉంటాయి పెద్ద పెద్ద హడావిడి చేసేస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా పుట్టడానికి పూర్వము నీరుగానే ఉండేము హసీ ఉండేము ఇది దృష్టాంతాలు రెండు దృష్టాంతాలు దాక్షాంతిక దగ్గరికి వస్తే ఎలా చెప్తారు దీన్ని దాక్షాంతిక దగ్గర చెప్పాలి మీరు ఎలా చెప్పాలంటే ఇల్లు మజిలి గోడ కాలు బోండు అలా మొదలుపెడితే అది క్షమాది ఎందుకంటే జగత్తు ఎన్ని ఉన్నాయి జగత్తులో ఏం ఈ గదిలో ఉన్నాయో కూడా చెప్పలేదు జగత్తులో ఎన్నున్నాయో వాళ్ళు లెక్కలు ఇష్ట రాయకుంటే రాయగలరా రాయలేదు కాబట్టి ఏం చేస్తారంటే మీరు జగత్తుని పంచభూతములకి రిడ్యూస్ చేయండి రిడ్యూస్డ్ జగత్తు పంచభూత అలా రిడ్యూస్ చేయాలి లేకపోతే మీకు సైన్స్ సైన్స్ చదవలేదు రిడ్యూస్ చేయాలి ఇప్పుడు నక్షత్రాలు ఎన్నున్నాయి పైన కోట్లు నక్షత్రాలు ఉన్నాయి కానీ ఒక కాంటెక్స్ట్లో ఇరవై ఏడు నక్షత్రములు రిజ్యూస్ చేశారా లేదా ఏవో అన్నింటినీ కలిపి ఏదో మొత్తానికి ఇరవై ఏడు నువ్వు రాశులు కింద కాన్స్ట్యులేషన్స్ కింద ఏవో కొంత నిలక్షణం చేశారు ఇది ఎస్ట్రానమీలో చేశారు ఎస్ట్రానమీ అంటే ఎస్ట్రాలజీ ఎస్ట్రాలజీ కాదు డిఫరెంట్ దానికి నువ్వు సైన్స్కి సో ఎస్ట్రానమీలో ఎంతో కొంత మరి ఎఫర్ట్ చేసి ఈ నక్షత్రములు ఇరవై ఏడు ఉన్నవి ఏదో వ్యవస్థ చేసి పెట్టినారు కదా ఇరవై ఏడో పన్నెండో ఇరవై చెప్పారు కదా అలా రిడ్యూస్ చేయాలి మీరు రిడ్యూస్ చేయకపోతే మీరు స్టడీ చేయలేరు ఇప్పుడు ఇది సృష్టిలో ఎలిమెంట్స్ ఉన్నాయి ఎలిమెంట్స్ మూడు రకాలు ఉన్నాయి ఏమిటండి లోహములు అలోహములు మిశ్రమములు ఇది లోహధర్మములు అలోహధర్మములు కూడా ఉన్నటువంటి మిడిల్ సెమీ కండక్టర్స్గా అది మూడు రకములు ఉన్నవి అని మీరు అన్నారనుకోండి అక్కడికి మొత్తం ఎలిమెంట్స్ అన్నింటికి ఒక కేటగరైజేషన్ చేసి ఆ తర్వాత దాన్ని అధ్యయన చేయడానికి అనుకూలంగా ఉంటుంది అలాగంటే రిడక్షన్ ప్రాసెస్ ఈ జగత్తు విషయంలో కూడా మీరు చేయండి చేస్తే ఏమని తేలుతుంది మీరు ఇంద్రియాలతో చూసినా మనస్సుతోటి తెలుసుకున్నా శాస్త్రాన్ని చదివి తెలుసుకున్నా మొత్తం జగత్తంతా కలిపి కట్టకట్టే ఐదు భూతములలో దిగిపోతుంది పంచభూతముల దగ్గరికి వచ్చారు కాబట్టి ఇదం జగత్ అంటే ఏమిటనమాట పంచభూతములు ఈ పంచభూతములు కూడా సృష్టికి పూర్వకం ఉన్నవి కావు సృష్టి తర్వాత వచ్చినవే ఈ పంచభూతములంటే ఏమిటి పంచభూతములు అనగా మీకు ఒక ప్రశ్నార్థం చెప్తా ఇప్పుడు ఇసుక తీసుకుని బాగా దగ్గరగా కండెన్స్ చేశారనుకో ఇసుకొని అంటే దాంట్లో ఒకదానికొకటి అతుక్కు నుండి ఒక గమ్ సబ్స్టెన్స్ కూడా వేసి ఈ గమ్ముని ఆ ఎడిహరింగ్ సబ్స్టెన్స్ని అంగువెంట్ అంటారు యుఎంజియూఈన్టీ అంగువెంట్ మీరు విని ఉంటారు ఈ పదాన్ని అలాంటి పదవులతో అదే ఒక ఎడిహర్ చేస్తుంది అలాంటిది ఒకటి వేసి మీరు ఆ ఇసుకని బాగా ప్రెస్ చేసి దాని లోపల ఒక సబ్స్టెన్స్ వేసి దగ్గరగా ఒకటి ప్రెస్ చేసి చేశారనుకోండి ఇప్పుడు అది దాన్ని ఇప్పుడు ఇసకను రోడ్ ఇటక అంటారు అర్థమైనా మీకు దాన్ని ఇసకం రో ఇటక అంటారు ఇసక రేణువులను నాలుగైదు రేణువులు తీసుకుని వాటిని ఒక హై పవర్ మెషిన్ తోటి పార్టికల్స్ అండ్ సబ్ పార్టికల్స్ కింద విడగొట్టేసి గ్యాస్ కింద వేసి పారేశారనుకోండి ఇప్పుడు అది తెల్లటి గ్యాస్ కింద వస్తుందనుకోండి అప్పుడు దాన్ని ఇసక అనుకో గ్యాస్ అన్నాడు ఏం అర్థమైందండి అయితే ఇటకకి గ్యాస్కి తయారయ్యేటండి రెండు ఒకే ఇసక ఒకే ఇసక ఇసుకని బాగా దగ్గరగా కండెన్స్ తీస్తే ఇటక అయింది ఇసుకని బాగా విడగొట్టేస్తే గ్యాస్ అయింది అర్థమైందండి అంటే దీన్ని ఏమని చెప్పచ్చు అంటే ఇశకలో సాంద్రత డెన్సిటీ పెరిగితే ఇటక అయింది డెన్సిటీ బాగా తగ్గించేస్తే గ్యాస్ అవడానికి అది ఇసకే సరిగ్గా ఇదే విధంగా ఎగ్జాక్ట్లీ సేమ్ హిందీ సత్ ఆ సత్తుని బాగా ఫిజికలైజ్ చేసి తమోగుణ అంటే కదలకుండా పడి ఉండడము అనే లక్షణం కలిగి ఇట్లా ఆ ఉనికికి తమో గుణాన్ని బాగా దానికి జత చేస్తే ఏమైందది పృథివి అయిందది పృథివీ మీరు చెప్పండి ఇలా కాలుతోటి కాలు పైకి పెట్టుకున్నా కాళ్ళు సడన్గా కింద పెట్టారు కాళ్ళకి ఏది తగిలింది ఏది ఉందో అది తగిలింది కదా కానీ ఏది ఉందో అది చాలా చాలా ఇనర్ట్గా లైఫ్లెస్గా తర్వాత చాలా భౌతికముగా మెటీరియల్ లాగా కదలకుండా ముద్ద పడి ఉన్నది అనే రూపంలో అది ఉన్నది కాబట్టి దీన్ని ఏమని చెప్పవచ్చు అంటే సత్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ పృథివీ ఏమండి కాబట్టి కాలు ఇలా పెట్టగానే నాకు ముందు అనుభవానికి ఏ వచ్చింది సత్ అనుభవానికి వచ్చింది కానీ దానికి ఉండే తమో గుణ లక్షణాన్ని బట్టి దానికి పృథివీ అని పేరు పెట్టారు ఏమండి నేను చీకట్లో నడుస్తున్నాను నడుస్తుంటే పృథివీ పృథివీ పృథివీ నడుస్తున్నా తక్కువమని కాళ్ళకి తడి తగిలి ఏదో జర జర పాకుతున్నట్టు తడి జగజర ప్రవహిస్తున్నట్టు అనిపించింది ఇప్పుడు పృథివీ అనరు ఇప్పుడు కూడా మీకు అనుభవానికి ఏది వచ్చింది ఏది ఉందో అదే అనుభవానికి వచ్చింది కానీ ఇప్పుడు ఆ ఉండడంలో పృథివీ యొక్క ఉండడం వేరు ఈ ఉండడం వేరు పృథివీ యొక్క ఉండడంలో తమో చాలా ఎక్కువగా ఉన్నది అసలు కదలికే లేకుండా ఉన్నాం ఏదో ఒకసారి కదలకుండా మనకేమైనా అనుభవానికి రావట్లేదు ఇప్పుడు కూడా అది కాలుకి భౌతిక పదార్థము వలె తగుద్దం ఉన్నది అంటే తమోగుణ లక్షణం ఉంది కానీ జర జర ప్రవహిస్తూ ఆ తడి అనే రసము అనే గుణాన్ని కూడా కలిగి ఉన్నది కాబట్టి ఇది కూడా ఉండడమే కానీ ఉండడంలో ఓ చిన్న తేడా వచ్చింది మరీ దగ్గరకి ఇసక ఉన్నట్టుగా కాకుండా ఇలా ఇసక ప్రవహిస్తున్నట్టుగా ప్రవహిస్తోంది కనుక దీన్ని ఏమన్నారంటే ఉండడమే కానీ ఆపహ అయితే నడిచి వెళ్తుంటే గాలి ముఖం మీరు కొట్టింది కొడితే మొట్టమొదట మీకు కలిగిన అనుభవం ఏమిటి ఉంది అనే కలిగింది వ్యాసంకాలంలో ఉంటారు కదా గాలి లేదుగా చెట్లు మూడులా నిలబడ్డాయి గాలి లేదు ఆకు కూడా కదటం లేదు గాలి లేదు అని అంటారు ఈ లోపల ట్రక్కుమని మంచి గాలి తీసి ముఖానికి కొంటే ఆహా ఉంది ఏమిటి ఉంది ఉన్నదేదో ఉంది కానీ అది అటు పృథివీ రూపంగానూ ఇటు నీటి రూపంగానూ కాకుండా అంతకంటే సూక్ష్మ రూపంగా అనుభవానికి వస్తోంది కనుక అది కూడా ఉండడమే కానీ దానికి వాయు అని పేరు వీడు గాలి పొయ్యి దగ్గర టిఫిన్ తింటుంటే ఇటువైపు గాడిపోయి ఇటువైపు మామూలుగా ఏమీ లేదు అక్కడ కూర్చుని ఇడ్లీలు భోజనం చేస్తుంటే కొంత ఒక పది రెండు నిమిషాలు అర నిమిషం అయ్యేప్పటికీ ఏదో విపరీతమైన వేడి కుడివైపు అప్పుడు వీడు అంటాడు ఇంకా నిప్పులు నిప్పుందా గాడిపోయా ఆడిపోలేదా అంటాడు అర్థమైందా మీకు కాబట్టి అనుభవానికి వచ్చింది ఏమిటి ఉంది కానీ ఈ ఉండడము అటు పృథ్వీలాగా కాదు ఇటు జలమువలే కాదు అటు వాయువు వలె కాదు అంతకంత సూక్ష్మమైన రూపంగా ఇది వేడి అనే రూపంగా స్పద రూపంగా ఉన్నది దీనికి అగ్ని అని పేరు పెట్టారు మీరు అంటే మీరు ఇటువటు సంచారం చేయాలి చేప ఇటు అటు సంచారం చేయాలంటే ఉండాలి ఏది ఉండాలి మీరు మీరు ఇటువంటి సంచారం చేయాలంటే అవకాశము ఉండాలి అవకాశం ఛద్రము ఉండాలి ఇప్పుడు గది అంటే అర్థం ఏంటి టెన్ బై ట్వెల్వ్ అంటాడు టెన్ బై ట్వెల్వ్ అంటే అర్థం ఏంటి పది బై పన్నెండు బై అడుగుల ఛద్రము నాకు గది అని చిల్లు దానికి గది అంటే పెద్ద సైజు చిల్లుకి గది అనిపారు ఇంకా పెద్ద సైజు చిత్రానికి హాల్ అనికా కొంచెం గదిలో సగం సైజు చిద్రానికి బాత్రూమ్ అని కాదు మొత్తానికి అన్ని ఛద్రములే అన్ని ఆకాశములే ఆకాశం తప్ప లేదు అవకాశము ఆ అవకాశము ఉండాలక్కర్లేదా మీరు ఇట్ల తిరగాలంటే అవకాశం ఉండాలక్కర్లేదా అవకాశము ఉంది ఎలా ఉంది మిమ్మల్ని స్పృశిస్తోందా తడి చేస్తోందా లేదా దెబ్బ కొడుతోందా ఎలా ఉంది దెబ్బ కొట్టట్లేదు తడి చేయటం లేదు స్పృశించట్లేదు వేడి కలిగించట్లేదు చలదనాన్ని కలిగించట్లేదు అంత సూక్ష్మంగా ఉంది అది ఎంత సూక్ష్మంగా ఉందంటే అసలు ఉందా లేదా అని డౌట్ వచ్చి సూక్ష్మంగా ఉంది ఎంత సూక్ష్మంగా ఉందంటే ఇక్కడ ఏమీ లేదు రోజు అని కొంతమంది సిద్ధాంతీకరించే అంతటి సూక్ష్మంగా ఉంది కాబట్టి ఆకాశము కూడా ఉంది కాబట్టి నేను ఇసుక దృష్టాంతం చెప్పినట్టుగా ఉంది ఉంది అనేదే సత్యం అంటే ఎవరు సత్ యా స్వామీజీ సత్ అంటే ఉంది ఏది ఉంది అని తెలుసుకుంటావో అది సత్యం అది తెలుసుకోవడం సత్యం అవ్వాలంటే తెలియ తెలిసిన దాన్ని సత్యం అంటారు ఉంది అన్నదాన్ని సత్ అంటారు కాబట్టి సత్తుయే సత్యము కాదండి పృథివీ అది కూడా సత్తే ఆప సత్తే ఏమిటండి మరి పృథివీసత్తుకి ఆపహాసక్తికి తేడా ఏమిటి బాగా తమోగుణ ప్రధానంగా బండగా నొక్కి పెడితే పృథివీ సత్ అయింది కొంచెం లూజ్గా పెడితే ఆపహాసత్ అయింది మరీ సూక్ష్మంగా పెడితే ఆకాశసత్ అయింది ఇన్బిట్వీన్ కూడా అగ్ని వాయువు కూడా సత్తులే కాబట్టి పంచభూతముల దాకా మీరు జగత్తుని రిడ్యూస్ చేస్తే పంచభూతములను సత్తులో గెరడ్జూస్ చేశాము ఇప్పుడు ఏమని చెప్పచ్చు మనం ఈ జగత్తు సృష్టికి పూర్వము సద్రూపముగా నిండను ఇప్పుడు పంచభూతములంటే ఐదు కానీ సత్తులన్నీ ఒకటే ఏకం ఏమన్నా ఏకం అంటే ఒకటి అంటే దానికంటే వేరే పోవట్లేదు పోనీ దాని లోపల ఏమన్నా చిన్న చిన్న తేడాలు ఏమన్నా ఉన్నాయా లేవు ఏవా ఒక్కటంటే ఒక్కటే కాదండి రెండవది లేదా మీరు కొంచెం చూసే చెప్పండి ఆలోచించి చెప్పండి ఆలోచించే చెప్తున్నాము రెండవది లేదు ఒకటి ఒకటి అంటే ఒకటే రెండవది లేదు అది ఏ సభ్యు బాగుందండి వాళ్ళు ఉపనిషత్తు ఋషులు ఎలా చెప్పారు చూడండి ఆ సత్తికే దైవము దేవుడని పేరు పెట్టారు వాళ్ళు చూడండి వాళ్ళు ఎంత ఫిలసాఫికల్ విషయంతో ఆలోచించారు దాంట్లో సెక్టేరియన్ థింకింగ్ కానీ డాగ్మాటిక్ థింకింగ్ కానీ రాకుండా చాలా జాగ్రత్తపడి దాన్ని డాక్టరినల్గా ఫిలసాఫికల్ లెవెల్లో అట్టి పెట్టి దాన్ని అని నిద్రేశారు సత్తు తెలుసుకుంటే సత్యం అంటే సత్యం జ్ఞానం అని ఉపనిషత్తు ఇంకో ఉపనిషత్తు ఈ సత్తునే తెలుసుకోవడంతో ముడిపెట్టి సత్యం అని ఈ సత్తే ఈ సత్తునే మరో ఉపనిషత్తు బ్రహ్మా ఎందుకది బ్రహ్మా అంటే ఈ సత్తే ఎలా ఉందంటే ఇలాంటిది మరొకటి ఉందా దీంట్లో ఏమన్నా చిన్న చిన్న భేదములు చేతులు కాళ్ళు మొదలైన భేదాలే ఉన్నాయా లేదు రెండవది ఏదైనా ఉందా లేదు అంటే దేశము దీన్ని మొక్కలు చేయలేదు కాలము దీన్ని ఉన్నది కాను లేనిది గాను చేయలేదు ఇంకొకటి ఏది కూడా దీన్ని పరిచ్ఛేదం చేయలేదు కాబట్టి ఎటువంటి హద్దులు సేవలు లేనటువంటిది ఈ సత్తు దానికి బ్రహ్మానిపే దేశ పరిచ్ఛేదము కాల పరిచ్ఛేదము వస్తు పరిచ్ఛేదము ఏది లేకుండా ఉంటుందో దానికే బ్రహ్మ అని పేరు ఆ బ్రహ్మ అనే పదం అలా వచ్చింది బృహ్ అనే ధాతువు నుంచి వచ్చింది బ్రహ్మ గుణం చేస్తే బ్రహ్మ్ర అవుతుంది అది గుణము అదే ఎక్కువైనా చేయడం ఏదో ఏదో మణిన్నో ఏదో ప్రత్యయం చేస్తే బ్రహ్మన్ అండ్ మణిన్ అనే ప్రత్యయం హృదంత అర్థం సత్ అనే అర్థం ఉపనిషత్తు ఒక్కో ఉపనిషత్తు ఒక్కో రకంగా ఈ సత్యతత్వాన్ని పేర్లు పెట్టుకుంటూ వచ్చింది దానికి ఏ పేరు పెట్టడానికి లేదు ఎందుకంటే నామరూపములన్నిటికీ అతీతమైనది దానికి ఏ పేరు పెట్టడానికి లేదు అటువంటి సత్తు మాత్రమే సృష్టికి పూర్వము ఉండేదిలా బై అని ఆరుని శ్వేతువుకి చెప్తున్నాడు ఓకే సృష్టేహ మనం సజేషం మళ్ళీ ఇంకోసారి అందాం సృష్టేహపురా సృష్టికి పూర్వము ఇదం సర్వం ఈ సకల జగత్తు ఏకం ఒక్కటి ఏవ ఒక్కటంటే ఒక్కటే అద్వితీయకం రెండవది లేని సదేవ సద్రూపముగా మాత్రమే ఆసీటు ఉండము మరైతే ఈ పృథివీ ఆపహ అగ్ని అనే నామములు ఒక్కో నామానికి ఒక్కో రూపం ఆ సత్తు బాగా తమో గుణ ప్రధానంగా ఉంటే పృథివీ పేరు పూర్ణ సత్వగుణ ప్రధానంగా ఉంటే ఆకాశం పేరు మధ్యలో డిఫరెంట్ వెరైటీస్ ఆ పేర్లు ఆ రూపాలను బట్టి ఆ పేర్లు వచ్చేదాన్ని ఆ నామరూపాలు ఏమైనా ఉన్నాయా సృష్టికి పూర్వం లేవు నామరూపే నామరూపములు నా ఆస్థాం ఉండేవి కావు అసీతాస్తాం ఆసన్న దేవతలు ఇది అని ఆరుణే ఆరుని యొక్క వచ ఉపదేశము తెలిసిపోయింది కదండి శ్లోకం అనేసిద్దాం ఇదం పురా సృష్టేమేవాతీయకం సదేవాసీ నామే నాస్థ్యాచున్న అంటారు మీకు మంచి ఇంగ్లీష్ పదం కూడా నేను అందజేశాను మెడిటేషన్ అనగానే నడుము సాగదీసి భుజస్కంధములను చేతులను మాత్రం రిలాక్స్ చేసి పొట్టను కూడా రిలాక్స్డ్గా పెట్టుకొని ఛాతి కూడా రిలాక్స్ చేసి పెడవులపై చిరునవ్వు ఉండాలి కళ్ళు లైట్గా మూసుకొని ఇంత పని చేసేప్పటికీ ఆల్రెడీ ఒక సావధానత ఎలర్ట్నెస్ వచ్చి ఆస దాన్ని గుర్తించాలి ఉల్లాసంగా ఉండాలి దిగుసిపోయి ఉండకూడదు మనస్సు కూడా ఫ్రీగా ఉండాలి ఫుల్ నవ్వుతూ ఉండాలి మనస్సులో ఉండే సంకల్పాలను వికల్పాలను బెంగలను భయాలను కోరికలను అన్నిటినీ జారబడిచి మీరు విడిచిపెట్టేస్తే పోతాయి మీరు పట్టుకుంటే ఉంటాయి తప్ప విడిచిపెట్టేస్తే పోతాయి ఏ సంకల్పము లేకుండా మనస్సు మనస్సు కాకుండా అయిపోతుంది ఇప్పుడు మిగిలినది ఏది నేను ఏ రూపంగా మిగిలాను ఉన్నాను అనే రూపంగా మిగిలి అంటే దేహాన్ని మనస్సుని ప్రక్కన పెడితే మిగిలినది నేను సత్య సత్ నేను సద్రూపుడ సద్రూపుడను ఎందుకంటే నాను అంటే సద్రూపుడ I am the presence. May I know something? పృథివీ మేళ కుండి మేళ కుండి దిక్టిగా ఉంది సత్ ప్రెసెంట్ గాలి ఉంది ఫ్యాన్ నుంచి వస్తున్న గాలి తెలుస్తోంది ఎలా తెలుస్తోంది in the the presence Galicura Sanda the presence very in the the cup వేడి అన్న కుక్క ఉష్ణము కుక్క ఉంది దెసర్ చుట్టూ ఆకాశాన్ని భావన చెయ్యండి తమ చుట్టూ ఆకాశము బయట వినీలమైన ఆకాశం పైన హద్దులు లేని ఆకాశం ఉంది ఎంతవరకు పైన ఎంతవరకు ఉండే ఆకాశం ఉంది అనంతముగా ఉండి the infinite present hindi space akash mein anant roop hua hindi surgyudu undi the, the presence chelrudu undi the, the presence నక్షత్రములు ఉన్నదిప్రజెంట్స్ చెట్టు పెద్ద చెట్టు ఉంది రిప్రజెంట్స్ కొండ హిందీ డిప్రెన్స్ Shanti, shanti, shanti. Shanti. Relax. Relax. Asatthu ni telustu undar. Satthi ni telustu undar. సత్ సత్తి యొక్క తెలివియే సత్యము అదియే దైవము అది ఏ శ్రీకృష్ణుడు అనే పేరుతో వ్యవహరిస్తూ ఉంటాం మనం సత్ దేవ సత్యం మెల్లగా కళ్ళు తెరవాలి